శ్రీగురుభ్రో నమ హరి ఓం శృతిస్మృతిపురాణామాలయే భగవత్పాదశంకరం లోక శంకరంహం హృది సన్నిష్ట మృతిర్జామోహనం వేదైరేవే వేదాంతృద్వేదే వేదై సర్వైరహమే వేద్య అంటే ముందు నాలుగు వాక్యాలను అనుకున్నాము మొదటి వాక్యమైనది సకల ప్రాణుల యొక్క హృదయం నుండు నేను ఉన్నాను అని సో దీంట్లో గమనించాల్సింది ఏంటంటే హెడ్ వర్సెస్ హార్ట్ మస్తిష్కము హృదయము మస్తిష్కము జీవులకు నివాసిస్తాను హృదయము ఈశ్వరులకు నివాసిస్తాను ఆ తేడాన్ని గమనించాలి అలాగే సంకల్పాలు ఆలోచనలు ఇవన్నీ కూడా హెడ్ క్యాల్కులేషన్స్ సో కుట్రలు పన్నాగములు ఇవన్నీ కూడా శిరస్థుగా ఉంటాయి ప్రేమ శాంతి ఆనందము అనేవి హృభక్తి అత్యంత ప్రేమే ఇవి హృదయం నుంచి వస్తాయి కాబట్టి ఏది జీవితంలో విలువైనదో అది హృదయం నుంచి వస్తుంది ఏది జీవితంలో బంధిస్తుందో అది హెడ్ మస్తిష్కం నుంచి వస్తుంది మస్తిష్కానికి ప్రాముఖ్యం ఇస్తే జీవుడు హృదయానికి ప్రాముఖ్యం ఇస్తే దేవుడు అక్కడే జీవుడు అక్కడే దేవుడు సో కానీ ఈ మస్తిష్కం ఏం చేస్తుందంటే ఇక్కడ ఇక్కడ దర్శించవలసిన దేవుణ్ణి ఇక్కడ దర్శించకుండా మరి అజ్ఞానం ఉంటేలాగే ఉంటుంది సో పెద్ద పెద్ద ఆలోచనలు చేసి ఈశ్వరుణ్ణి ఎక్కడో పెడుతుంది గాడ్ ఇన్ హేవ్ అన్నాను తల్లితే వైకుంఠమని కైలాసాన్ని అలా పెడుతుంది అయితే ఆ వైకుంఠాన్ని ఎలాగా ఎలాగో ఆ వైకుంఠాన్ని ఎలా వర్ణిస్తారంటే మన లోకల్ జమీందారి గారి కోట మీరు పిఠాపురం కోట గద్వాల కోట ఎక్కడైనా విన్నారా అలా ఉంటుంది వైకుంఠం ఒకప్పుడు రాజ్యాధితం ఉన్న రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పాలించే రోజుల్లో అంతకు ముందు కానీ ఈ కోటలు ఉంటాయి పెద్ద కోట ఉంటుంది ఆ కోటకు గుమ్మోహం ఉంటుంది ఒక గుమం ఇక్కడ స్కింగ్ కోటి అని ఒకటి ఉంది సో ఆ కోట పూర్వకాలం కోటలు ఎలా ఉంటాయో వైకుంఠం అలా ఉంటుంది ఆ కోట దగ్గర కోటలోపడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలుండదు వైకుంఠము అంటే కోట దగ్గర కాపలా ఉంటారు వైకుంఠానికి కూడా ఇద్దరు కాపలా ఉంటారు అలాగే ఇద్దరు కాపలా ఉంటారు సో ఇదంతా కూడా ఆ దేవుణ్ణి దూరంగా పెట్టేటువంటి వ్యవస్థ అలాగ మానవ మస్తిష్కం ఆ విధంగా వర్కౌట్ చేసి దేవుడిని చాలా దూరంగా పెడుతుంది కానీ ఇక్కడ వేదాంతంలో బోధించే మౌలికమైన ప్రిన్సిపల్ ఏమిటంటే దేవుడు ఎక్కడ దేవుడి అడ్రస్ ఏమిటి దేవుని చిరునామా అంటే వైకుంఠము అలవైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌత్ అంబులో ఆయన ఆయనలో మూల ఉందని ఇంట్రెస్ట్ అండి నాకు ఇప్పుడే గమనించాను నేను సెంటర్లో కాదు ఉంటాను ఓ మూల ఓకే బహుశా జిగులీ హిల్స్ ఎలా అయితే మెయిన్ సిటీకి దూరంగా ఉంటుందో బహుశా అలాగే పోస్ట్ల క్వాలిటీ అయి ఉండాలి ఆ మూల సౌత్ అంబులో సౌథంబు లోపల అంటే ఏదో ఉంటుంది అదే అడ్రస్ దేవుని చిరునామా సో కానీ మరి భగవద్గీత దగ్గరికి వస్తే దేవుని చిరునామా యొక్క తెలుసున సర్వస్వే చాహం హృది సన్నివిష్ట అది దేవుని యొక్క చిరునామా కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి అన్వేషించదలుచుకున్నారా ఈ అన్వేషించాలి ఆ మాట అనుకున్నాం తతపదం తత్పరిమార్జితవ్యం ఈశ్వరుణ్ణి మీరు జీవితంలో అన్వేషించి చేరాలి జనులు దేనిని అనేకం అన్వేషిస్తూ ఉంటారు అన్వేషణ అనేప్పటికీ మళ్ళీ నేను కాదు మొదలు పెడుతున్నాను ఈ ఈ ఏరియా ఈ ఇది మనం కవర్ చేసిందే అయినా గుర్తు చేస్తున్నాను అన్వేషణ అనే మాట వచ్చింది కదా అందుకోసం మళ్ళీ అటుపోతూ ఉంటుంది ధోరణి సో మనం అన్వేషిస్తూ ఉంటాం వేటిని అన్వేషిస్తూ ఉంటాం ధనము ధనము ధనం ఏంటి ఇంకా ధనానికి సంబంధించినవన్నీ కూడా ధన కనక వస్తు వాహనాదులను అన్వేషిస్తూ ఉంటాము భోగములు భోగాలను అన్వేషిస్తూ ఉంటాము ఇప్పుడు కొత్త కారు కొన్నారనుకోండి అది భోగాన్వేషణలో భాగము కొత్త కొత్త డ్రెస్సులు కొన్నారనుకోండి అది కూడా భోగాన్వేషణలో భాగము సో ఇలాగ భోగాన్వేషణ చేస్తూ ఉంటాము తర్వాత స్వర్గాదులను అన్వేషిస్తాము దృహత్యార్యం చేసిన తర్వాత మనం పుణ్యలోకాలను పొందాలి కాబట్టి దానికోసం తీర్థయాత్రలు నదీ స్నానాలు మొదలైనవి చేసి పుణ్యాన్ని మనం మూటకట్టాలి అది అన్వేషిస్తూ ఉంటాం కానీ ఈ అన్వేషణ అక్కడితో సరిపడతాయి అదంతా కూడా లంకలో అన్వేషించినట్టే సంసారంలో అన్వే సంసారంలోని అన్వేషణ యొక్క అన్వేషణ కాదు పరమార్థము యొక్క అన్వేషణ చేయాలి తప్ప పదం తత్ ఆ పదమును అన్వేషించాలి ఎక్కడ అన్వేషించాలి ఈ ధనము భోగములు స్వర్గాది పుణ్యలోకములను మీరు బాహ్యము నుండి అన్వేషిస్తారు బయట ఉంటాయి అవన్నీ ఇక్కడ కానీ అక్కడ కానీ కానీ ఆ పదము పదైష్ణవ పదమును అన్వేషించదలుచుకుంటే హృదయము నుండి ఎందుకంటే చిరునామా అది సో హౌ హృదయంలో ఎలా అన్వేషించాలి చిన్వత మజ్జతావా అని రమణ మహర్షి యొక్క శ్లోకం చిన్వత మజ్జతావా చయనము లేకపోతే మజ్జనము చయనము అంటే కిమ్ కోహం కోహం హూ ఎమ్ఐస్ అని మీరు విచారం చేస్తే అది ఒక అది ఒక అన్వేషణ ఒక పద్ధతి లేకపోతే సోహం అనే ధ్యానం చేసినట్లయితే అది ఇంకొక పద్ధతి కాబట్టి కోహం సోహం కోహం అంటే చిన్వత స్తోహం అంటే మజ్జత సో ఆ విధంగా హృదయంలో అన్వేషించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈశ్వరుడు హృదయంలో ఉంటాడు కనుక సో కనుక అలాగే మొత్తం స్మృతి జ్ఞానం అపోహనంచ జ్ఞానం అంటే జాగ్రత్త అవస్థ స్మృతి అంటే స్వప్నావస్థ అపోహనం అంటే సుశూప్తి ఈ మూడు అవస్థలు కూడా ఏ చైతన్యము నుండి ప్రకా ఏ చైతన్యము వలన ప్రకాశిస్తూ ఉన్నావో ఆ చైతన్యం యొక్క అసోర్స్ అంటే వెకింగ్ కాన్షియస్నెస్ డ్రీమ్ కాన్షియస్నెస్ అండ్ ది అన్కాన్షియస్నెస్ ది అన్కాన్ ది విట్నెసింగ్ ఆఫ్ ది అన్కాన్షియస్ స్టేట్ ఆల్ ఆఫ్ దట్ హ్యాజ్ ఇట్ సాదిజన్ ఇన్ యూ ఈశ్వరుని నుండియే అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ప్రజ్ఞానం So, అన్నారు సో ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఎలాగో చూస్తున్నాం ఎలక్ట్రిసిటీ ఎలాగో చెప్పండి ఒకసారి మాకు ఎలక్ట్రిసిటీ ఎక్కడో చూపించండి చూపించండి అంటే మీకు ఆవు కొమ్ము కొట్టుకుని చూపించినట్టుగా చూపించడం కుదరదు చూపిస్తాము కానీ ఇదిగో అలా చూపించడం కుదురు నేను ఇప్పుడు ఎలక్ట్రిసిటీని అలా చూపిస్తానంటే నాకు షాప్ కొట్టు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది నాకు షాక్ కొట్టడం ఏం చదువుతుంది తప్ప మీకు అది కనుక కనపడదు అలా చూపించడం కుదరదు ఎలక్ట్రిసిటీని చూపించమంటే నేను ఈ విధంగా చూపిస్తాను ఈ దీపాలన్నీ దేని వలన పెరుగుతున్నాయో ఈ ఫ్యాన్లన్నీ దేని వలన తిరుగుతున్నాయో ఈ వాయిస్ మంచిగా వినపడడం దేని వలన జరుగుతుందో అది ఎలక్ట్రిసిటీ అని చెప్తాను అంటే ఇప్పుడు నేను ఎలక్ట్రిసిటీ గురించి మీకు చెప్పినట్లయిందా మీకు అది తెలిసిందా లేకపోతే ఎలక్ట్రిసిటీకి రూపం లేదు కాబట్టి మీకు తెలియలేదా ఇప్పుడు నేను చెప్పిన రూపం ఉందా నేను కిరీటం పెట్టి కొట్ట ముందు కట్టి చెప్పానా నేను చేతులు కాళ్ళు పెట్టానా మూడు తలలు నాలుగు చేతులు ఇలాంటివి ఏదైనా పెట్టానా ఏమీ లేదు రూపం లేదు అయినా తెలిసిందా లేదా తెలీదు తెలిసింది మీకు తెలీదంటే నేను పుస్తకం సంఖ్యలో పెట్టుకుని నా దారిని నేను పోవాలి కాబట్టి తెలిసింది రూపంతో సంబంధం కాబట్టి ఎలక్ట్రిసిటీ తెలిసిందే సరిగ్గా ప్రజ్ఞానం అంటే ఒకటి ఏనా పశ్చిటి దేని మీరు చూస్తున్నారు లేని వలన దేనివలన మననము చేస్తున్నారు అంటే సంకల్పాదులను చేస్తూ ఉన్నారు అది ప్రజ్ఞానము అది ఏ బ్రహ్మ కాబట్టి మీలో ప్రజ్ఞానం ఉందంటారా లేదంటారా ఉంది ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అని మహాలక్ష్మి కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క అడ్రస్ చెప్పడం అనేది మంచిది ఇక వేదైశ్చర్వైరహమేవేద్య ఇప్పుడు వేదములు అనేకము ఎన్ని ఉన్నాయి నాలుగు వేదాలున్నాయి ఋగ్వజుస్తామ అథర్వణ అని నాలుగు వేదాలు ఉన్నాయి ఏ వేదంలో ఎవరు ఏది చెప్పబడుతుంది అని శంక కలుగవచ్చు సో కొంతమంది ఏమంటారంటే ఋగ్వేదంలో ఇంద్రుణ్ణి చెప్పాడు తప్ప ఋగ్వేదంలో ఇంద్రుడు వరుణుడు మొదలైన దేవతలని చెప్పారే తప్ప రాముణ్ణి కృష్ణుణ్ణి చెప్పలేదు అని ఒకరికి సమస్య కరెక్టేస్ట్ సో ఇంకొక ఆయన అంటూ ఉంటే విన్నాను నేను విన్నది నేను చెప్తున్నాను చూడండి ప్రత్యందిరాదేవి గురించి ఋగ్వేదంలో కానీ యజుర్వేదంలో కానీ సామవేదంలో కానీ ఎక్కడా చెప్పలేదు కానీ అథర్గుణ వేదంలో చెప్పారు అది దాని గొప్పతనం కాబట్టి అథర్గుణ వేదాన్ని దగ్గరికి వెళ్తే కానీ మీకు ప్రత్యంజిరాదేవుడి గురించి తెలియదు అని ఆయన చెప్తాడు కాబట్టి ఈ విధంగా లోకంలో దృష్టి ఎలా ఉంటుందంటే ఒక్కో వేదము ఆయా దేవతలను భిన్న భిన్న దేవతలను బోధించింది అనే ఒక అభిప్రాయం దేవతల ఎందు సారీ జనుల ఎందు గలదు శ్రీకృష్ణుడు ఆ వేదములన్నింటి చేత బోధింపబడినది నేనే అని అంటున్నాడు ఇది ఎలాగంటే ఇప్పుడు బంగారు ఆభరణములు అన్నింటినీ దగ్గర ఫోటోలకి తీసి వాటి డీటెయిల్స్ అన్నింటితోటి ఒక గ్లాసి ఒక పుస్తకం ఒకటి కేటలాగ్ మీరు ప్రచురించారనుకోండి ఉంటాయి అటువంటి కేటలాగ్స్ ఉంటాయండి ఉంటాయి మీరు చూడలేదు నేను చూశాను ఇప్పుడు విమానంలో వెళ్తూ ఉంటే వాడక్కడ పెడతాడు దాంట్లో అన్నీ దాంట్లో జ్యువెలరీ సెక్షన్ ఉంటుంది దాంట్లో ఈ ఆభరణములన్నీ అక్కడ ఒక డజన్ పేజీలు ఉంటాయి ఆ విమానంలో మనం ముందే ఉన్నప్పుడు ఈ జాయ్ అల్ కాస్కో ఎక్కడికో పోతే అక్కడ మీకు పుస్తకాల్లో బొమ్మలు ఉండవా మరి ఈ ఆభరణాలు ఉంటాయి ఉంటాయని అనుకోండి ఇప్పుడు ఆ పుస్తకంలో ప్రతి పేజీ కూడా బంగారం యొక్క గొప్పతనాన్నే బోధిస్తుంది అని కానీ ఒక పేజీలో ఉన్న బొమ్మ రెండో పేజీలో ఉండదు ఒక పేజీలో ఉండే ఆభరణం రెండో పేజీలో ఉండదు వేర్వేరు పేజీలలో వేర్వేరు ఆభరణాలు అన్ని భిన్న భిన్నములుగా ఉన్నట్లు భాషించిన స్థూల దృష్టికి మీరు కొంచెం సూక్ష్మంగా చూసినట్లయితే ఈ పేజీలన్నిటి ఎందు ఒకే బంగారము వర్ణింపబడినది అని చెప్పచ్చు కదా సరిగ్గా ఏ విధంగా వేదైష్ట సర్వైరహ నియమ ప్రత్యంగిరా దేనని మీరు దేన్నైతే కొలుస్తున్నారో అది కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మలో అంతర్భాగమే మేము దెయ్యాన్ని కొలుస్తున్నామండి దేవతల్ని కొలవటం కొంతమంది దెయ్యాలను కొలుస్తారు ఏదో కొలుస్తారు దేవతలను కొలవటం దెయ్యాలను కొలుస్తారు శ్మశానంలో కూర్చుని రాత్రి కూడా ఓ చేస్తూ ఉంటాం జనాలు ఆ తమోగుణం బాగా పట్టేస్తే బుద్ధికి అలా అవుతుంది అని వాళ్ళు దెయ్యాలను కొలుస్తారు ఆ దెయ్యాలు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మలో అంతర్భాగమే ఆయన కంటే లేవు దేవతలందరూ శ్రీకృష్ణ పరమాత్మలో అంతర్భాగమే కాబట్టి వేదైష్ట సర్వైరహమేవేద్య అని చెప్పవచ్చు అది ఒక దృష్టి ఇంకొక రెండవ దృష్టి వేద మూడు భాగాలు ఉంటాయి కర్మ ఉపాసన జ్ఞానము ఈ ఉపాసనకే ఆధునిక కాలంలో అర్వాచీన కాలంలో వచ్చిన పేరు భక్తి పూర్వం భక్తి అనే మాట ఉండేది కాదు ఉపాసన అనే మాటే ఉండేది ఆ తర్వాతి కాలంలో భక్తి అనే మాట ప్రచారంలోకి వచ్చింది శ్వేతాశ్వత ఉపనిషత్తులో మాత్రమే నీకు భక్తి అనే మాట కనబడుతుంది ఆ సరి దర్శలో ఉండి ఎక్కడా లేదు ఆఖరి దర్శయస్ దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ తస్థైతే కథిత వ్యర్థ ప్రకాశంటే మహాత్మన అని పూర్తవుతున్న ఉపనిషత్తుంది ఇంకా ఇంకేమీ లేదా అయితే భక్తి అనే మాట వినబడుతుంది సో ఇక ఆధునిక ఆధునిక అంటే నిన్న మనసు మాట కాదు పదో శతాబ్దం పదకొండో శతాబ్దం ఆ తర్వాతి కాలంలో పురాణ ఇవన్నీ కూడా ఆ భక్తి అనే మాటని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు నిజానికి మీరు ఉపనిషద్ భాష్యాలు చాంద్రులకి ఉపనిషద్ భాష్యాలు అవి చూసినట్లయితే అక్కడ భక్తి అనే ప్రధానికి అర్థం మనం అనుకుంటున్న భక్తి కాదు అది వేరే సెన్స్లో టెక్నికల్ సెన్స్లో వేరే అర్థం వేరే అర్థంలో వాడతారు అక్కడ ఉపాసన అనే పదాన్నే వాడుతూ ఉంటారు కాబట్టి వేదములలో కర్మ కలదు కర్మకారంగా అది ఉన్న భాగానికి ఆరణ్యకము అని అంటారు మంత్రములు బ్రాహ్మణములు కలిపి కర్మభాగము ఆరణ్యకము అంటే ఉపాసనా భాగము తర్వాత ఉపనిషత్తు అంటే జ్ఞాన భాగము అక్కడితో వేదం పూర్తి అవుతుంది ప్రతి ఉంటుంది కాబట్టి ఈ వేదంలో చాలామంది ఏమనుకుంటారు కర్మభాగంలో వేరు వేరు దేవతలను చెప్తారు ఉపాసనా శిక్షణలో కూడా వెళ్ళేమో దేవతలను చెప్తారు ఉపనిషత్తుల్లో మాత్రమే పరమాత్మను గురించి చెప్తారు అది ఎవరికైనా అభిప్రాయం ఉండవచ్చు అది సరికాదు మరి సరైన అభిప్రాయం ఏమిటి కర్మకాండలో చెప్పిన దేవతలందరూ ఉపాసనా కాండలో చెప్పిన దేవతలతో సహా జ్ఞానకాండలో చెప్పిన పరమాత్మ అంతర్భూతులు అవుతారు అంతర్గతం అవుతారు అది ఎలా అయితే ఘటాకాశము మఠాకాశము పటాకాశము పుద్యాకాశము కుశూలాకాశము ఇత్యాది ఆకాశములన్నీ ఒకే మహాకాశంలో అంతర్గతమవుతాయో అదేవిధంగా వేదములందని మూడు కాండలలో చెప్పిన సకల దేవతలు కూడా ఒకే పరమాత్మ ముందు అంతర్గతమవుతారు దీన్ని ఋగ్వేదంలో ఏమని చెప్పారంటే ఏకం సద్ విప్రా బహుధా బదంతి సత్యం సద్ ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ సద్ అంటే ఎగ్జిస్టెన్స్ అఫ్సల్యూట్ అఖండ సత్ ఇది ఒక్కటది అద్వితీయం రెండు లేవు దాంట్లో దాన్నే మహాత్ములు అదే పరమాత్మ అంటే దాన్ని మహాత్ములు పలు రకములుగా వర్ణిస్తున్నారు ఇది ఎలాగంటే ఒకే బంగారాన్ని ఈ జ్యువెలర్ షాప్ వాళ్ళు అనేకానేక రకాలుగా దాన్ని మన ముందు వాళ్ళు ప్రకటిస్తూ ఈ డిజైన్స్ కూడా కొత్త కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి యాంటిక్ యాంటిక్ జ్యుయెల్స్ అని ఒక షో ద షో ఆఫ్ ఎగ్జిబిషన్ ఆఫ్ యాంటిక్ జ్యుయెల్స్ యాంటిక్ జ్యువెల్స్ అంటే క్రిపాత్ర మొదలైనటువంటి ఆ రోమన్ కల్చర్లో ఉన్నటువంటి లేడీస్ ధరించిన ఆభరణము తర్వాత రామాయణ కాలం నాటి స్త్రీలు ధరించిన ఆభరణములు భారత కాలం నాటి స్త్రీలు ధరించిన ఆభరణములు అని ఇలాగా ఇప్పుడు ఆధునిక కాలంలో వాటన్నింటినీ పక్కనబట్టి కొత్త కొత్త కొత్త ఆభరణాలన్నీ వస్తూ కొత్త కొత్త వస్తూ మీరు అవే ఆభరణాలు ఉంటాయని చూస్తున్నారా అబ్బే చెప్పారు కదా మీకు గారి కన్యాశృతంలో ఉండే కంటే అనే ఆభరణము ఇప్పుడు మీరు ఎక్కడా కడుచు కాగడా వేసి వెతికినా అలాంటి ఆభరణం కనబడదు గడ్డికేం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అది ఎక్కడైనా యాంటిక్ మ్యూజియంలో ఉండాలి ఎక్కడైనా ఉంటే మ్యూజియంలో పెడితే పెట్టాలి లేకపోతే దొరకడం కూడా దొరకదు కాబట్టి ఆభరణాలు కొత్త కొత్త ఆభరణాలని మీకు డిజైన్లు వేసి తయారు చేసి బొమ్మల కింద ప్రకటించి చూపిస్తూ ఉంటారు అలా కొత్త కొత్త ఆభరణాలు అన్నీ వస్తూ ఉంటాయి ఎన్నొచ్చినా అవన్నీ కూడా ఒకే బంగారని యొక్క విభూతులు మాత్రమే అదేవిధంగా మీరు ఎన్నెన్ని దేవతలని మీరు కొలుస్తున్నా ఇప్పుడు కొత్తగా సాయిబాబా అని బట్టి కొలుస్తున్నారు బాబా అని కొలుస్తున్నారు ఆ బాబా కూడా శ్రీ పరమాత్మలో అంతర్గతమే సంతోషి మాత అని కొత్తగా పెట్టి కొలుస్తున్నారు అది కూడా పరమాత్మలో అంతర్గతమే అయ్యప్పని కొత్తగా కొలుస్తున్నారు అది కూడా పరమాత్మలో అంతర్గతమే ఎవేవో పేర్లతో కలుస్తూ ఉంటారు మీరు ఊహించలేని పేర్లతో కలుస్తూ ఉంటారు గంగానమ్మ అని అది కూడా పరమాత్మలో అంతర్భాగమే కాబట్టి పేరు మారిన హూపు మారిన తత్వం ఒక్కటి ఇకొచ్చి ఈ టెంపుల్ పీపుల్ దేవతలను కొలిచే సందర్భంలో కొంచెం ఆలోచన వివేకము పెట్టి కొలుచుకుంటూ ఉన్నారు మరి మూర్ఖంగా కొలిచేకపోదు ఏది కొలిచినా కొంచెం సందర్భానుసారంగా ఉండాలి ఆ టైం వచ్చినప్పుడు అలాంటిది ఏదైనా ప్రసంగం వచ్చినప్పుడు నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూనే ఉంటాను కాబట్టి ఎన్ని రూపములలో ఎన్ని దేవతలలో మీరు కొలిచినా మీరు ఒకే పరమాత్మను కొలుస్తున్నారు వేదైష్ట సర్వైరహమేవేద్య ఇప్పుడు ఒకటంటాడు నాకు శని బాగులేదండి శని వక్రించిందంటాడు ఇప్పుడు వాడు ఏం చేయాలి శ్రీకృష్ణుని కొలిస్తే చాలు ఇంకొకటంటాడు గురువు వంక చూపు చూస్తున్నాడు నాకేసంట వాడు వీడి చేశాడు ఇంకొకటి సూత్రుడు చేశారు ఇప్పుడు వాడేం చేయాలి ఇప్పుడు గురు మంత్రం శ్రీకృష్ణుని కొలిస్తే సార్ కొలుతుంది ఒక్క శ్రీకృష్ణుణ్ణి కొలిస్తే నవగ్రహాలని కొలిచినట్టే నవగ్రహాలు కాదండి ఇంకో రెండు మూడు కొత్త గ్రహాలు ఉండే వాటిని కూడా పోలిచిందట ఒక్క శ్రీకృష్ణుడిని కొలిస్తే సార్ సర్వై వేదై సర్వై అహమేవ వేద్య అంటే నా అభిప్రాయం శ్రీకృష్ణుడు విగ్రహం మిగతా విగ్రహాలన్నీ తీసి శ్రీకృష్ణుడి విగ్రహం నేను విగ్రహం మనిషిని కాదు ఆ శ్రీకృష్ణుడి పరమాత్మ తత్వమును తెలిసి అదొక్కటి మీరు తెలుసుకుంటే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే అవుతుంది తర్వాత వేదాంతకృద్ వేద విజేవ చాహం ఇక్కడ మీకు దార్శనికులలో ఉండే భద భిన్న భిన్న భిన్నములైన భిన్నములైన అభిప్రాయాలు మీరు వ్యక్తం చేస్తారు బ్రహ్మసూత్రాల్లో మూడో సూత్రం శాస్త్రయోనిత్వా అని ఉంది సో శాస్త్రయోనిత్వాతికి షష్ఠీ శాస్త్రయోని బ్రహ్మ అని చెప్పారు శాస్త్రయోని సో షష్ఠీతత్పురుష చెప్తే అర్థం ఏమవుతుంది శాస్త్రము ఆ పరమాత్మ నుంచి పుట్టింది అని అర్థం వస్తుంది శాస్త్రస్యోని బ్రహ్మ పరమాత్మ నుంచి శాస్త్రం వచ్చింది శాస్త్రం అంటే వేదం శాస్త్రీకి శాస్త్రం వేదం కాబట్టి పరమాత్మ నుండి వేదము వచ్చినది అని అర్థం వస్తుంది కానీ మీమాంసకులు దాన్ని బహువ్రీహి చేసి పెట్టారు బహువ్రీహి పండితులు ఇలాగే ఉంటారు అక్కడ ఒక చిన్న పదం ఉంటుంది దాన్ని ఇటుపిక్కి అటుపీకి ఇటు సాగ తీసి అటు సాగ తీసి దానికి అర్డదన అర్థాలు చెప్తారు చిన్నవాడికి మతిపోయేట్లా అసలు తత్వం మరుగున పడిపోయేట్లాగా ఇటువంటి ముఖ విధానం అంటే ఎదురువాడికి మతిపోయేటువంటి పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు యువప్రజ్ఞ ఈ ప్రజ్ఞకు లోకంలో చాలా పేరు ఉంటుంది కాబట్టి శాస్త్రయోని అంటే శాస్త్రస్యోని అని కాకుండా శాస్త్రం యోని ఎస్య సహ ఎస్య తత్ శాస్త్రయోని బహుగ్రీసమాసం చేసేవాళ్ళు సార్ బహుగ్రీసమాసం చేస్తే ఏముంటుంది ఎవనికి అంటే ఏ ఈశ్వరునకు శాస్త్రము ఆలంబనము అని ఇప్పుడు ఈశ్వరుణ్ణి పైన పెట్టి కింద శాస్త్రం పెడితే షష్ఠీకరపు సార్ శాస్త్రాన్నే పైన పెట్టి కింద ఈశ్వరుణ్ణి పెడితే బహుగ్రీహిసమాసం శంకరులు వీళ్ళు మీమాంసకులు మీమాంస అంటే పూర్వమీమాంసా సంప్రదాయం యొక్క ఆ వాసన గతిగా గల వాళ్ళు బహుగ్రీహిసమాసం చెప్తారు శంకరులు రెండు చూపించారు వాళ్ళు అసలు మీమాంసకులు అయితే షష్ఠీతత్పురుషాన్ని చూపించలే చూపించరు చెప్పింది కాబట్టే దేవుడున్నాడు అంటారు వాళ్ళు దేవుడు నుండి వేదము వచ్చిందని కాదు వేదము నుండి దేవుడు వచ్చాడు అని వాళ్ళు అంటారు కానీ శంకరులైతే ఆయన నేను చూశాను శాస్త్రజ్వాధికరణం నేను ఈ మధ్యని చూడలేదు ఎప్పుడో చూసాను ఇప్పుడు అన్నీ అన్ని అన్నీ అన్ని వేళలా చూడలేదు మొత్తం శాస్త్రం ఉంటా ప్రతిరోజు ఈ మూలంగా మూలాగా చూడటానికి అది అలా వర్కౌట్ అవ్వదు చాలా పెద్ద విషయాలుగా కాబట్టి మీరు ఎప్పుడైనా శాస్త్రవోనత్వాదికరణ మీరు ఒప్పుకుంటే తీసు చూడండి శంకర్లు ఏమని చెప్పారంటే వేదమునకు ఆవిర్భావము ఈశ్వరుని నుండి అని చెప్పారు వేదమును ఆవిర్భవింపజేసినది ఈశ్వరుడే ఈశ్వరుణ్ణి వేదం ఆవిర్భవింపజేయడం కాదు వేదమును ఈశ్వరుడు ఆవిర్భవింపజేశాడు దీంట్లో మీమాంసకులలో ఒక సెక్షణం అంటే ప్రాచీన మీమాంసకులు కుమారుల భట్టు వాళ్ళు ఏమన్నారంటే ఈశ్వరుడు వేదము అని రెండింటిని పెడితే ఈ రకమైనటువంటి పేచీ వస్తోంది కాబట్టి అసలు ఈశ్వరుడు లేడు వేదమే ఉందని చెప్పారు వాళ్ళు బ్రహ్మణాస్తిలోని ఈశ్వరుణ్ణి విజిక్తిస్తారు అది జనన్మీమాంసకులు అంటారు అంటే ప్రాచీన మీమాంసకులు లైక్ శబరస్వామి జయమీమహర్షి కుమారుల భట్టు మొదలైన వాళ్ళు ఈశ్వరుణ్ణి విజ్ఞప్తి చేశారు ఎందుకంటే మీరు ఈశ్వరుణ్ణి విజ్ఞప్తి చేస్తున్నారంటే ఈశ్వరుణ్ణి పెడితే పేచీ వస్తున్నాయా ఈశ్వరుడి నుంచి వేదం వచ్చిందంటారు వీళ్ళు అప్పుడు వాళ్ళ మా సెకండ్ ప్లేస్ వస్తుంది వేదానికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం కోసం మేమేం చెప్పాలి వేదం నుంచి ఈశ్వరుడు చెప్పాలి ఈ పేచీకి చక్కటి పరిష్కారం ఏమిటంటే రిఫ్యూజ్ చేసి జనై చేసేస్తే అసలు ఈశ్వరుడు లేడు వేదమే గలదు కర్మలే గలవు ఆ కర్మలు ఈ జగత్తుని ఇలా నడిపిస్తూ ఉంటాయి లేదమ్మ కదా మరి సృష్టి ఎవరు చేశారంటే సృష్టి ఎవళ్ళు చే సృష్టి అసలు లేదండి పను సృష్టి ఉంటుంది సృష్టి లేదు ఇప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది జనం ఉన్నారు ముప్పై కోట్లు ఇప్పుడు వాళ్ళలో ఎంతమంది మిగులు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది మిగులున్నారు ఎవళ్ళు లేరండి ఎవరు మళ్ళీ మీరు ఇంకా మిగులు ఉన్నారని అనొద్దు ఎవళ్ళు మరి భారతదేశం ఉందా లేదా అయితే మళ్ళీ వాళ్ళందరూ పోయారు కాబట్టి మళ్ళీ భగవంతుడు వచ్చి భారతదేశాన్ని సృష్టించాల్సి వచ్చింది కాబట్టి ఆ ముప్పై మూడు కోట్లు పోయి వాళ్ళ స్థానంలో నూట ఇరవై ఐదు కోట్లు వచ్చారు పోతూ ఉంటుంది దీనికి సృష్టి ఉండదు లయము ఉండదు ఏముండదు మీకు సృష్టి స్థితి లయము స్థితి ఉంటే కర్మ కర్మ వలన స్థితి నడుస్తూ కర్మ కర్మ ఫలంతో న్యూటన్స్ ఫలింలాతో స్థితి నడిచిపోతూ ఉంటుంది ఆ కర్మను నిర్ధారించేది వేదము ఇంకా సృష్టి లేదు లయము లేదు కాబట్టి ఈశ్వరుడు ఎందుకు మీకు స్టడీ స్టేట్ థీరీ ఆఫ్ క్రియేషన్ వాళ్ళు గేమింగ్ వాళ్ళు వాళ్ళందరూ అలా చెప్పారు వాళ్ళు వాళ్ళు దార్శనికులు చాలా లోతుగా ఆలోచిస్తారు ఆ సిద్ధాంతం మనం ఒక్కొక్క బట్ ఆ ఆలోచనని మీరు అర్థం చేసుకోండి ఆలోచన ఎక్కడ ఉన్నది ఆలోచన యొక్క లెవెల్ మీరు అర్థం చేసుకోండి ఫిలాసఫీ యొక్క లెవెల్ ఏ లెవెల్లో వాళ్ళు మాట్లాడటం అర్థం చేసుకోండి మనం ఆ లెవెల్ని దాన్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి లేకపోతే ఏమవుతుంది దేవుడు దేవుడికి తిండి ఇలాగ అవుతుంది ఇట్ విల్ ఎండ్ అప్ డే అది పురాణ దృష్టి అలా ఉంటుంది వేరే దృష్టి చూడండి వాళ్ళు ఎంత లోతుగా ఆలోచిస్తారు ఫస్ట్ కాబట్టి జనమీమాంసు యొక్క సిద్ధాంతాన్ని ఖండించి ఈశ్వరుణ్ణి ప్రవేశపెట్టి వేదములకు సెకండ్ ప్లేస్ ఇవ్వడము శంకరుని యొక్క సిద్ధాంతం ఆయన ఆ విధంగా వేదానికి సెకండ్ ప్లేస్ ఇచ్చారు ఈశ్వరుడి నుంచి వచ్చింది వేదము అని చెప్పారు శాస్త్రీయత్వాధికరణలో మీమాంసులు ఒప్పదండి ఇప్పటికి కూడా ఇక్కడ స్పష్టంగా ఆ దృష్టికోణాన్ని శ్రీకృష్ణుడు సమర్థిస్తూ అహం వేదాంతకృత్ వేదముల యొక్క తాత్పర్యభూతములైన ఉపనిషత్తులను తయారు చేసింది నేనే నేనే బోధించినాను వేదముల యొక్క సారము తెలిసిన వాడను నేనే వేదవిదేవం భాష్యకర్ వేదై సర్వై అహమేవా పరమాత్మా వేద్య వేదితవ్య లేవంటే అహం అనగానే నేను అనగానే మీరు ఐదు వేల ఏళ్ల క్రితం హర్యానాలో కురుక్షేత్రంలో ఉన్న ఒక పెద్ద మనిషి దేవకీ దేవకీ వసుదేవుల బిడ్డ సో యాదవ కులాన్ని యాదవ ఏ కుల ఏదో కులం వల్ల ఏదో కులానికి చెందినవాడు అని అధికార అర్థమైంది అలా అర్థం చెప్తారు అలా అర్థం చేస్తారు కొన్ని సెక్స్ ఉన్నాయి శ్రీకృష్ణుడిని ఆరాధించే సెక్స్ వాళ్ళు అలా అర్థం చేస్తారు సే ఐట అహం అంటే పట్టుపంజు కట్టుకుని కిరీటం పెట్టుకుని చేతిలో కొరడా కట్టుకుని గుర్రాలను తోలుకున్నటువంటి శ్రీకృష్ణుడనే ఎనభై ఏళ్ళ పెద్ద మనిషి అని అర్థం అది అది ఉపాధి మీరు కూడా మీ దేహము మీ ఇంద్రియములు మీ మనస్సు కాదు అంటూ ఉంటే ఈశ్వరుడు ఆయన దేహము ఇంద్రియము మనస్సు అవుతాడా అవుడు కదా కాబట్టి అహం అన్నదానికి ఏమర్థం చెప్పాలి పరమాత్మ ఇప్పుడు రమణ మహర్షి సోహం అన్నారనుకోండి అక్కడ అహంకి అర్థం ఏమిటి ఈ ఉపాధిని ప్రక్కనబెట్టిన పరిచ్ఛిన్న చైతన్యము అని అర్థం ఆ అల్పంగా చైతన్యం సహా పరమాత్మ ఏ ఆ ప్రజ్ఞానము ఆ పరమాత్మ ఏ అర్థం అహంకి ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం అని అర్థం అంతేగాని ఓ ముసలైన వాళ్ళంతానేమో ముడతల పడున్నాయి లంగోటిసారి ఆయన ఏమో తమిళ్ళి ఎన్ను అది అహం అంటే అర్థం అదే అర్థం అంటే అహం అలా చెప్తారు అలా చెప్తారు సంతో అలాగా అంటే అర్థాలు చెప్పినట్లయితే శాస్త్రమంతా కూడా కలుషితం అయిపోతుంది అలా కలుషితం చేసి పెట్టే అది జనాలు అదే అన్ఫార్చునేట్ సో కాబట్టి అహమే అహం అంటే పరమాత్మ అంటే ప్రతి ప్రాణి హృదయంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి అపరిచ్ఛిన్నమైన ఆత్మచైతన్యమే అది వేదములన్నింటికట తెలియదగినది ఆ పరమాత్మే వేదైష్ట సర్వైరహమేవో వేద్య దాంట్లో ఒక సందేశము కూడా గలదు వేదాలని ఊరికే బట్టి పట్టుకుని వల్లించుకుంటూ కూర్చుంటే అవ్వలేదయా ఆ వేదముల చేత తెలియదగ్గది ఆ పరమాత్మ తెలుసుకోవాలి వేదాలను ఉపయోగించి తెలుసుకోవాలి తప్ప ఏమీ తెలుసుకోకుండా ఆ వేదాలను ఊరికే వల్లించి ఉపయోగము లేదు అని కూడా మనకు సందేశం దాని నుంచి వస్తూనే ఉన్నది ఇక వేదాంతకృత్ వేదాంతమును చేసిన వాడని నేనే వేదాంతమును చేసినవాడంటే ఏమిటి అంటే కుండని చేసినవాడు అని ఇప్పుడు హిస్టరీ ప్రొఫెసర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే తల్వి తవ్వకాలు గెలిపిస్తారు పురాతన వస్తువుల యొక్క తవ్వకాలు జరిపితే కుండలు పిడకలు దొరుకుతాయి వాళ్ళు యాంటీ కాట్స్ ముందు తవ్వకం చేస్తే దొరికిదేమిటి కుండ కుండలు యాంటీక్ పాట్స్ ఈ కుండ మొహంజదారులో అప్పటి కుమ్మరి తయారు చేశాడు అని ఎదుర్కొండ పెడతాడు దాన్ని ఒక గ్లాస్ కేసులో పెట్టి మూడు వేల క్రితం ఒక కుమ్మరి ఈ కుండను తయారు చేసినట్టు అని ఆ కుండను పెడతాడు సో కాబట్టి ఈ హిస్టోరియన్స్ ఎలా ఉంటారంటే ఇగో ఈ బిల్డింగ్లు అదేదో ప్రాచీనమైన బిల్డింగ్ కూలిపోయిన బిల్డింగ్ పునాదులు మిగిలి ఉన్నాయి ఇప్పుడు మీరు బయటపడ్డాయి పునాదులు ఈ పునాదులని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పెద్ద నగరము వద్దెల్లి ఒకప్పుడు అని తెలుస్తుంది ఆ నగరమును తయారు చేసిన వాళ్ళు ఎవరు అని వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళు కొనుక్కుంటారు వీళ్ళు ఏమంటారు హిస్టోరియన్స్ అని ఆర్కియాలజిస్టులని ఆంథ్రోపాలజిస్టులని ఇంకో కొద్దిగా డిఫరెంట్ అదంతా లైఫ్కి సంబంధించింది సో వీళ్ళు వీళ్ళకి ఈ రోజు గురించి అక్కర్ల నిన్నటి గురించి కూడా అక్కర్ల ఒక వెయ్యి రెండు వేల ఏళ్ల వెనక్కి వెళ్తే కానీ వాళ్ళకి ఉత్సాహం ఉండదు ఇవచ్చిన ఒకరు నాకు కారులో చూడడానికి ఒక పుస్తకం పఠించారు నేను కారులో చూశాను ఆ పుస్తకంలో మూడు వేల ఐదు వందల తర్వాత మాట లేదు ఇంకా ముందు మాట నిజంగా రీసెర్చ్ హిస్టరీ రీసెర్చ్ ఆర్కియాలజీ రీసెర్చ్ అలాంటి రీసెర్చ్ కొంతమంది చేస్తూ ఉంటారు అంటే ఆ రోజుల్లో ఎవడు కుండ తయారు చేశాడో ఆ కుండ యొక్క అవశేషాన్ని మనం పెట్టుకోవాలి ఇప్పుడు శంకర భగవత్పాదులు ఏదైనా చేశారంటారా లేదంటారా ఆయన కాలంలో ఆయన శంకరాచార్యుల కాలంలో కుమ్మరి ఒక ఆయన ఉండేవాడు ఆ కుమ్మరి తయారు చేసిన కొండ ఇప్పటికీ మ్యూజియంలో మీకు గ్లాస్ కేసులో కనబడుతోంది కాబట్టి శంకరుని కాలంలో కొమ్మరి చేసిన కొండ మనం ఎదుగుదము శంకరుడు చేసింది ఏమైనా మనం ఎదుగుద్దు మా శంకరుడు ఏదైనా చేశాడా కుండలు మొదలైన ఆయన చేయలేరు కొని కత్తులు కటార్లు పరిపూర్తి అవి చేయలేదు ఆయన ఆర్టిస్ట్ ఆర్టీ ఆర్టిస కాదు ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేయలేదు కానీ ఆర్టిస్ ఏదైనా చేయాలంటే ఒక వృత్తి కళాకారుడు అయి కానీ ఏమీ చేయలేదు ఎవళ్ళన్నారో తెలిసిన కమ్యూనిస్ట్ ఫిలాసఫర్స్ అన్నారు డి నాట్ వెరీ థీ సీసీ ఒక కవిత కూడా రాసే కావని హిస్టరీలో ఏముంది ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కుండలు కత్తులు కటార్లు అంటూ వాళ్ళ గురించి పొగిటాడు తప్ప శంకరాచార్య గురించి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు ఎందుకు చెప్పలేదండి వీళ్ళు ఏమీ చేయలేదుగా ఏం చేశాడు కత్తులు చేశాడా కటార్లు చేశాడా కుండలు చేశాడా ఏమి చేయలేదు మరి శంకరాచార్యులు ఏమిటి ఆయన గొప్ప అంటే చూడండి శంకరాచార్యులు కుండలు కత్తులు మొదలైనటువంటి పరికరములను వేటిని చెయ్యని మాట వాస్తవమే కానీ ఆయన భావజాలాన్ని నిర్మించినాడు ఒక విషం ఒక దర్శనమును నిర్మించినాడు ఆనాడు చేసిన కుండలోనే పోయి అవన్నీ పగిలిపోతాయి కుండలేవుడావు ఆ పగిలిపోయిన కుండ పెంకుల్ని వీళ్ళు వెతికి పట్టుకుని బ్రష్తో దాన్ని ఇలా ఇలా తుడిచి అవన్నీ జాగ్రత్తగా పెట్టి దానికేమో దమ్ములో వెతికించి అలా కుండ షేప్ వచ్చి ఏమో చుట్టూ కవర్ వేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీరియడ్ అని బయట లేబుల్ వేస్తాడు ఓ కుండ మిగిలింది అది కూడా మిగిలింది ఆ ముక్కలు మిగిలేదు కానీ శంకరులు నిర్మాణం చేసిన దర్శనం ఎలా ఉన్నది అది అలాగా మహాజ్వలంగా ప్రకాశిస్తూనే ఉంది మీలో కొంతమంది గమనించారో గమనించలేదు అందుకోసం చెప్తున్నా మన వాళ్ళు శంకరాచార్యుల దర్శనం మీద మన వాళ్ళకి శ్రద్ధ తక్కువ ఎందుకంటే వీళ్ళు టెంపుల్ రిచువల్స్లో పడిపోయారు సమాజము టెంపుల్ రిచువల్స్లో పడిపోయారు సో టెంపుల్ రిచువల్స్ లో పడిపోయిన వాడికి శంకరాచార్యులను ఇచ్చారనుకోండి ఇస్తే వాడికి భాష్యం పుస్తకం ఇచ్చారనుకోండి భాష్యం పుస్తకం మేమేం చేసుకుంటామండి శంకరాచార్యులు విగ్రహం ఉంటే పడుతుందండి అంటాడు సరే విగ్రహం ఏదో తయారు చేసి ఇస్తే దానికి అభిషేకం చేస్తాడు భాష్యం పుస్తకం ఇచ్చారనుకోండి వాడు ఇటు చూసేటట్టు చూసే ఎవరు చూడకపోతాడంటే వేసు వేస్తే వాడేస్తారు విగ్రహం ఇస్తే ప్రతిష్ఠించి అభిషేకం చేస్తాడు అందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుంటారు అండ్ అష్టోత్తర శతనామ పూజ నూట ఎనిమిది రూపాయలు వెయ్యి రూపాయలు పూజను పెడితే చాలామంది వచ్చి పూజలు చేసుకుంటారు మీరు కనుక శంకరాచార్యుల విగ్రహానికి అభిషేకం చేసి అష్టోత్తరం పూజ చేస్తే మీకు సంతానం కలుగుతుంది అని కనుక మీరు ప్రచారం కొంత గట్టిగా చేయగలిగితే మొత్తం అక్కడ ఆ దేవాలయం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచిపోతూ సమాజం అలా ఇండియన్స్ they have, in a way, given up on and Gita. Father, Sankara pathos, and Geta. Once you can do something you will manifest or reflect like that. Some people bring thiskur, I must되 wi aEP, some people bring Next Mananemiji and jeśli imagery Takaya's humanity then there is... if humans talk about thekilами They then transcend something guellame We are going to do Sun Mananemiji and millet, if some people like Lakshavasi and our Gotha in this act then They tried to forgive �ma and Geta in this environment, మీరందరూ గీత పుస్తకాలు దొరుకుతున్నాయంటే అర్థం చిన్న ఆనందకి మొదలుపెట్టారు ఆయన భగవద్గీతను బోధించారు మన పీఠాధిపతులు ఎప్పుడూ ఏ శాస్త్రాన్ని వీళ్ళు బోధించలేదు వాళ్ళు శంకరాచార్య విగ్రహాలను పెట్టారు ఇక్కడ అక్కడ అక్కడ శంకరమఠం అని పేరు పెట్టి పోటీ దాంట్లో మళ్ళీ పోటీ వీళ్ళ శంకరమఠం వాళ్ళ శంకరమఠం అని పోటీలు పడి విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలకు పూజ చేస్తూ అభిషేకాలు చేస్తూ గడిపారు తప్ప ఎప్పుడైనా ఎవరికైనా భాష్యపాఠం చెప్తుండగా మీరు చూశారా నేను చూడలేదు బహుశా మీరేమో చూసేదేమో నేను ఎరగను చిన్నానందుకే మొదలైన వాళ్ళు ఆ దర్శనాన్ని రక్షించే ప్రయత్నం చేశారు బట్ యు క్రాస్ ది షోర్స్ ఆఫ్ ఇండియా యు గో టు జర్మనీ ఓ టు బ్రిటన్ ఓ టు కెనడా గో టు యుఎస్ఏ అక్కడ శంకర భగవత్వాదుల యొక్క బోధనను గీతని ఎంతోమంది ప్రేమగా అధ్యయనం చేస్తూ ఇప్పుడు నేను మొన్న వేదాంత ఉపదేశ సాహస్రి ఉపదేశ సాహస్రి అనే పుస్తకం ఉందని మన సమాజంలో తెలియదు అవన్నీ అలాంటి పుస్తకం ఒకటి శంకరరావు రాజు గారిని ఎంతమందికి తెలుసు తెలీదు ఉపదేశ స్థానం కొంత ప్రసిద్ధి అయింది ఉపదేశ సాహస్రి చాలా ప్రసిద్ధి కాదే కాదు విద్యార్థులే వాళ్ళు దాని జోలికి వెళ్ళరు అదేదో నేను పాఠం చెప్తే రెండు మంది అట్టండి దాంట్లో భారతీయులు వందే మిగిలిన వందా విదేశీయులే వాళ్ళు అంత దూరం నుంచి పని కట్టుకుని టికెట్లు కొనుక్కుని వచ్చి వీసా సంపాదించుకుని టికెట్లు కొనుక్కుని వచ్చి ఉపదేశ సాహస్రాన్ని శ్రద్ధగా చదువుకుని వెళ్ళారు కాబట్టి విదేశాల్లో శంకరుని యొక్క దర్శనానికి చాలా ప్రతిష్ట కాబట్టి శంకరులు ఒక దర్శనాన్ని నిర్మాణం చేశారు కుండల్ని తత్తుల్ని కటార్లని నిర్మాణం చే ఒక దర్శనాల్ని నిర్మాణం చేశారు ఆ దర్శనము మ్యూజియంలో లేదది అది జిజ్ఞాసుల యొక్క హృదయాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ శంకరుల వలె శ్రీకృష్ణుడు కూడా అంటే శంకరుడు మీకు దృష్టాంతంగా చెప్పాను ఒక దర్శనాన్ని శ్రీకృష్ణుడు నిర్మాణం చేశాడు వేదాంతము అంటే ఆత్మ ఆత్మ విద్య అనే ఒక దర్శనము ఆయన సంప్రదా ఆయన బోధించే అర్జునుడికి దాన్ని సమాజంలో పెట్టినవాడు ఆయన అని చెప్తున్నాడు అండి వేదాంతకృతి వేదాంతార్థ సంప్రదాయకృతి ఇత్య అంటే ఉపనిషత్తులు అయిన కాలం నాటికే ఉన్నాయి ఆ ఉపనిషత్తు వేదాంతం అంటే ఉపనిషత్తు ఆ ఉపనిషత్తుల్లో ఉండే స్థానమును బయటికి తీసి అది వేదాంతార్థం దానికి భగవద్గీత అనే రూపాన్ని ఇచ్చి దానిని ఒక జిజ్ఞాసుకి బోధించి బోధించడాన్ని సంప్రదాయము అంటారు ఇప్పుడు గోదానము అంటే గోవుని ఓ సద్బ్రాహ్మణుడికి ఇచ్చుట సంప్రదాయము అలాంటి మాటే ఏదొచ్చి గో సంప్రదాయము అని అనువు అంటారు విద్య దగ్గరకు వచ్చేప్పటికీ సంప్రదాయ శుద్ధాన్ని వాడతారు వేదాంతార్థము యొక్క సంప్రదాయము అంటే వేదాంతత వేదాంతము యొక్క విషయ వస్తువును ఆ సబ్జెక్ట్ మందికి బోధించేటువంటి ఒక పద్ధతి దాన్ని నిర్మాణం చేసింది ఎవరంటే నేనే అనుకున్నాడు వేదాంత అర్థ సంప్రదాయం ఎసరపు ఇచ్చ వేదములను అన్నిటినీ తెలుసుకున్నవాడు ఎవరు నేనే వేదవితే వేదార్థవితే వేదవిత్ అన్నదానికి వేదార్థవిత్ అర్థం రాశారు దాన్ని ఒక విషయం స్పష్టమైపోయింది ఏమిటంటే కేవలం వేదం వల్లించిన వాళ్ళని వేదవిత్ అనడానికి వీలు లేదు అర్థంతో సంబంధం లేకుండా వేదాన్ని మళ్లించినవాడు వేదవిత్ అవరు మంత్రవిత్ మంత్రము తెలుసున్నవాడు అని ఉందనుకోండి మంత్రము యొక్క అర్థము తెలియని వాడిని మీరు మంత్రవిత్ అనత్స అనరాదు కానీ నా మంత్రాన్ని లక్ష సార్లు జపం చేశారు ఇప్పటికే అయినా కూడా దాని అర్థం తెలియకపోతే ఆయన మంత్రవిత్ కాదు అలాగే లేదా ఈ మూల నుంచి ఆ మూల లాక అప్ప చెప్పి కొంతమంది తలకిందులుగా అప్ప చెప్తారు కొంతమంది పిల్లలు భగవద్గీత శ్లోకాలని తలకిందులుగా అప్ప చెప్తారు నాకు ఒక ఒక కుర్రాడు ఒకరు కలిగండి వాడిని నేను ఉంటే భగవద్గీత నా పుస్తకం దాని వెళ్ళిపోయి ఇట్లాగా నేను అనుకుంటూ ఉంటే వాడి నెంబర్ చెప్తే శ్లోకం చెప్తాడు నేను చెప్పలేదు అలాగే కాబట్టి కఠస్థం చేసి పెట్టడం కానీ అలాగా జోక ప్రజ్ఞ ఇలాంటి ప్రజ్ఞకి సమాజంలో పేరు ఉంటుంది సమాజంలో గుర్తింపు ఉంటుంది సో ఎందుకంటే సమాజము తత్వాన్ని కోసం చూడడం కొంత సెన్సేషనల్గా ఉండడం కోసం ఇస్తూ ఉంటారు సమాజంలో జనులకి కొంత అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ ఉండాలి ఆర్డినరీ ఏమిటి పుస్తకం చూసి శ్లోకానికి రావడం దాన్ని పన్నెండో శ్లోకం చెప్పండి అంటే పన్నెండో ఏ అధ్యాయం పదమూడో అధ్యాయం ఓకే పదమూడో అధ్యాయం పన్నెండు అని ఆ నెంబర్లను బట్టి తీసి చెప్తాడు అది ఆర్డినరీ పదమూడు అధ్యాయం పన్నెండుగానే టైర్గా చెప్పాడు అనుకోండి అమ్మో అది ఎక్స్ట్రాఆర్డినరీ జనులకి ఎక్స్ట్రాఆర్డినరీ కావాల్సి ఉంటుంది కాబట్టి వేద వేదవిత్ అంటే వేద వేదార్థవిత్ ఏవ అహం సో వేద తాత్పర్యము తెలిసిన వాడిని కూడా నేనే ఈ విషయాన్ని ఓ మంత్రం చెప్తూ ఉంటుంది సర్వే వేదాయత్ పదమామనం కఠోపనక్షత్రం వేదములన్నీ కూడా ఏ పరమాత్మస్వరూపాన్ని బోధిస్తూ ఉన్నాయో తపాంసి సర్వాన్ని చదంతి యదర్థం బ్రహ్మచర్యం చరంతి అంటే ఏదో మంత్రం తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ఓ నుంచి కాబట్టి వేదములు తపస్సులు ఆరాధనలు అన్నీ కూడా ఒకే పరమాత్మకు చెందుతాయి ఆ నేనే మంచి శ్లోకం పూర్తయింది సర్వం హృది సన్నిష్ట మత్తస్మృతిర్జానపోహన వేదై సర్వైరహమే వేద్య వేదాంతృద్వేదవి చాహం